కీర్తన మూడు వందల అరవై నాలుగు హరియిచ్చిన వరములు అటువల్లె కావుగా తిరమై వివేకులెల్లా తెలిసేటిదియే శిరసులు తుంచితుంచి చిచ్చులోన వేలిచి వరములు వడిసె రావణుడు ఎన్నైనా నిరతిరామునిచేత నిమిషములోననే ఎందో వరతి వీర తపముల వెలయ వీరఘోరతపముల సురుడు కోరిచే కొన్న వరాలు కోటానుకోటి ఊరకే కృష్ణునిచేత ఒక ఇసుమంతలోనే దోరమైన వరములు తుత్తునియలాయ వట్టి జాలి పొరలక వరుస విభీషణుడు జట్టిగా రఘుపతికి శరణనెను నెట్టన ఆతని కాచెనే ఉన్నాడదే ఇట్టి శ్రీవెంకటాద్రి ఇచ్చివరములు